ఈ విధంగా ఎవడ జీవిస్తాడో చరతి జీవిస్తాడు ముందుకు ఉంటాడు జీవన చరతి అంటే నడుస్తూ ఉంటాడు అని జీవనం ఒక యాత్ర కదా తర్వాత చరభక్షణ అంటే ఏవో కొన్ని భోగ్యములైన వస్తువులను తీసుకుని స్వీకరించి వాటిని హీ అన్సప్ ఎంజాయింగ్ దెమ్ ఆల్సో సో ఇప్పుడు లడ్డూను మీరు నోట్లో వేసుకుంటే ఎంజాయ్మెంట్ హ్యాపెన్స్ యూ డూ ఎంజాయ్ ఎంజాయ్మెంట్ హ్యాపెన్స్ ఆటోమేటికల్లీ ఎందుకంటే ఆ సన్నివేశం అలా అవుతుంది సో ఆ విధంగా నిర్లిప్తంగా కొంత ఎంజాయ్మెంట్ తీసుకుంటాడు అటువంటి వాడే శాంతి అధిగచ్చతి అది శ్లోకం భాష్యం అందాం విహాయా పరిత్య కామాన్య సన్యాసి సన్యాసి ఏంటంటే త్యాగపురుషుడు అనర్థం ఎందుకంటే కామమూలనన్నిటిని విడిచిపెట్టాడు అంటే ఇంక వాడు ఏమిటవుతాడు అంటారండి సన్యాసి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 గృహస్థు వాడి ధర్మాలేమిటి యతి వీడి ధర్మాలేమిటి సన్యాసి ధర్మాలేమిటి అలాంటి పుస్తకాలు అలాంటివి ఉంటాయి ఏదో సన్యాసి అన్నవాడు రోజు ఒక ఇంటికి భోజనానికి తర్వాత వస్త్రాలు ఫలానా విధంగా వేసుకో సో పొద్దున్న సాయంకాలం తప్పనిసరిగా ఏదో జపం చేయి సూర్యుని ఉపాసన చేయి ఇలాంటివివో ధర్మాలు ఉంటాయి అలాంటి గ్రంథం కాబట్టి అవి వాటి సందర్భం వాటికి ఉంది అక్కడ సన్యాసి ధర్మములో అని చెప్పారనుకోండి అక్కడ ఆశ్రమ రూప సన్యాసానికి చెప్పిన ధర్మాలు అంటే అక్కడ స్పిరిట్ కాదు ఇన్ లెటర్ సన్యాస ఆశ్రమానికి సంబంధించిన ధర్మాలు అలాంటి ధర్మాలు మీ గీతలో ఎక్కడ కనపడవు అసలు ఆ టాపిక్ే మీకు రాదు ఆ హెడింగే కనపడదు ఇక్కడ సన్యాసి అంటే ఇన్ని చిత్త త్యాగ సంసార త్యాగ ఇన్ని మైండ్ యూ రిలింక్విష్ థింగ్స్ ఇన్ని మైండ్ ఉన్నాయి ఫిజికల్ గా మీరు రిలింక్విష్ చేయాల్సిందేం లేదు మైండ్ యు హెవ్ టు లాంగ్వేజ్ ఇప్పుడు మీరు సపోజ్ ఒక వస్తువు ఉందనుకోండి ఇది నాది ఇది నాది ఇది నాది అని మీరు అనుకుంటున్నారు అనుకుంటే ఎవరిలో వచ్చి ఆ నయా నేను ఆ నయాలో అయితే నేను తీసుకుంటాను రాదే అన్నాడు అనుకోండి అప్పుడు మీరు పెద్ద త్యాగభావంతో ఆ సరే కానీ తీసుకోండి మీరు అన్నాడు కొబ్బరి చెట్టు గురించి కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు ఒకటి అదే అన్నయ్య ఇది నా కొబ్బరి చెట్టు నా కొబ్బరి చెట్టు అంటున్నాడు జొడ్లో కొబ్బరి చెట్టు అండి ఇంటి వెనకాల కొబ్బరి చెట్టు ఇది నా కొబ్బరి చెట్టు నా చెట్టు అంటున్నాడు అన్నయ్య ఆ కొబ్బరి చెట్టు కొన్ని నేను తీసుకుంటాను నువ్వు సిటీలో ఉంటున్నావు కదా అంటే వీడు తాగపురుషుడు ఆ సరే కొన్ని తీసుకున్న కొబ్బరి చెట్టు ఉంటాడు సరే వాడు తీసుకుంటాడు ఇప్పుడు దట్ హ్యాపీ నేను కొబ్బరి చెట్టు దృష్టార్థం ఏది చెప్పి రేడియో లేకపోతే టీవీ అంటే వీటి చేతుల్లో చూడడానికి వాడి చేతుల్లో పెట్టడం అని అలాగ ఉంటుంది చెట్టు దృష్టార్థం చెప్పాను కాబట్టి ఈ దాంట్లో జరిగేది ఏముంది ఏమీ లేదు ఏమీ లేదు అలాగే ఇప్పుడు అన్నం పల్లెటూరులో ఉంటాడు తమ్ముడేమో హైదరాబాద్లో ఉంటాడు ఈ తమ్ముడికి వాటా ఒకటి ఉంటుంది ఇంట్లో ఉంటే అరా తమ్ముడు నీ వాటా నాకు ఇవ్వరా అన్నది అబ్బే నా వాటా నేను ఇవ్వను నాన్నకి నువ్వు ఒక్కడే నేను కూడా కొడుకున్నా ఎంతో ఏదో అవుతుందంటే చెప్పొచ్చు నువ్వు తీసుకో అంటే వీడు ఏమిటి త్యాగం చేసినట్టు మానసిక త్యాగమే అంటే ఫిజికల్ గా ఛాలెంజ్ చేయడానికి ఏముంది పల్లెటూరులో ఉన్న ఇంటిని వీడు వెళ్ళి వీడు ఎవరైనా వస్తున్నాడో కదా దాన్ని అది ఉన్నదోదే ఉంటుంది దాన్ని వాడుకునే వాడే వాడుకుంటాడు వీడు వెళ్ళి వాడుకునేది ఎలాగో లేదు వీడి మనస్సులో అభిమానం ఉంటుంది మమా మమా మమా మమా ఆ అభిమానాన్ని ఛాలెంజ్ చేయటమే సర్వత్రా ఇదే పరిస్థితి సర్వత్రా అదే పరిస్థితి ఇప్పుడు ఇది మమా మమా అని నేను అన్నాను నేను మమా అని అనుకోవడం మానిస్తే వాళ్ళన్నా తీసుకెళ్ళచ్చు నేను తీసుకెళ్లి ఫిజికల్గా తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టేసి రానక్కర్లా ఇది ఎక్కడుంటో అక్కడే ఉండదు నేను మమ అండం మాలేస్తే సమ్డి ఎల్స్ కెన్ యూజ్ చే నేను కూడా యూజ్ చేయొచ్చు దే చిత్త్యాగ ఏ సంసార త్యాగ మమేతి ద్యక్ష మృత్యు ఏం చెప్పారు మృత్యువు అమృతత్వము అనే రెండు టాపిక్స్ చెప్తావు మమా అన్నది మృత్యువు నమమా అన్నది అమృతత్వం మమన్నది మృత్యు ఎందుకు అవుతుంది ఏది నువ్వు మమా మమ అంటూ ఉంటావో అది చేయజారిపోతుంది చేజారిపోతే నేను మమా మమా అన్నది చేయజారిపోతే అది నేనే చచ్చిపోయినట్టు అర్థం ఇట్ ఈస్ డెత్ ఫర్ మీ ఎందుకంటే దేర్ ఈస్ నథింగ్ డైయింగ్ దేర్ యాక్చువల్ ఇట్ ఈస్ ద ఈగో విచ్ సేస్ మైన్ మైన్ మైన్ ఇట్ ఈస్ ద ఈగో విచ్ డైస్ ఎ డెత్ ఈ రకంగా మమా అన్నప్పుడు అల్లహా చచ్చిపోతూ ఈగో మమ్మాట ఉంటుంది జయజారిపోతూ ఉంటుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ లేస్తుంది ఎన్నిసార్లు చదవడము ఎన్నిసార్లు మళ్లీ లేవటము ఇదే పని పుట్టడం భగవాన్ అవన్న మనిషి ఏమన్నారంటే నిద్ర లేచినప్పుడల్లా ఈగోకి జన్మన్నారు నిద్ర లేస్తూనే ఈగోకి పుట్టుకేది మళ్ళీ జాగ్రత్త అవస్థలో కూడా ఈగో మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడల్లా పుడుతుంది అది మీరు ప్రాజెక్ట్ చేయడం మానేసి అది కుడుతూ ఉంటుంది చస్తూ ఉంటుంది అంటే మీరు నమమా అన్నారనుకోండి మృత్యువు మీ దరిద్రాపురాదు అమృతత్వం వచ్చేస్తుంది కాబట్టి నాది నాది నాది నాది అనే ఫీలింగ్ ఉండదు అందులో దాన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది చెప్పండి పరిత్యజ్య కామన్ ఏమంటే ఎందుకు కామన ఎందుకండి ఇప్పుడు కామన వల్ల కొత్తగా మీకు ఏమిటి లభించింది కామన లేకపోతే ఏమిటి పోయింది ఏం మార్పే ఉండదు ఇంకే మీ మనస్సు బరువే తప్పించి ఎందుకు కామన్ ఎందుకు కామన్ ఇప్పుడు నిజానికి ప్రతి అంశంలోనూ మనం కామన పెట్టుకుంటాం మన కామనలు ఎటువంటివంటే రేపు ఉదయం సూర్యులు ఉదయించాలి అని నేను కోరిక కోరేసుకుంటూ ఉన్నాను అనుకోండి బలంగాన చాలా టెన్షన్ పడిపోతున్నాను అనుకోండి ఇప్పుడు ఈ కామన ఈ టెన్షన్ శుద్ధానవసరమా కదా ఇందువల్ల సూర్యుడు ఉదయించి తీరుతాడు నువ్వు దానికోసం కామన చేయటం ఎందుకు మన జీవితంలో కామనలు ఇంచుమించి అలాగే ఉంటాడు ఇప్పుడు కుర్రాడు ఉన్నాడనుకోండి వీడు పెరిగి పెద్దవాడు అవ్వాలి ఎందుకు ఆ కామన ఇప్పుడు పెరిగి పెద్దవాడు అవుతాడు పెరిగి పెద్దవాడు అవ్వడండి ఏమైనా అర్థం ఉందా కామనకి పెరిగి పెద్దవాడు అవుతాడు మన కళ్ళ ముందు అలా పెరిగి పెద్దవాడు అవుతాడు సో వీడు విద్యావంతుడు కావాలి అవుతారు ఎందుకు అవడు విద్యావంతుడు ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ కష్టం కానీ లిటరసీ కష్టమే మహాభాగ్యం ఉంది అక్షరాశత స్కూల్లో బాధిస్తే విద్యావంతుడు అవుతాడు ఓ సిస్టమ్ ఒకటి క్రియేట్ అయి ఉంది సిస్టమ్ సోషల్ సిస్టమ్ దాంట్లో బాధిస్తే ఒకటి విద్యావంతుడు అవుతాడు విద్య అంటే ఏం విద్య అన్నది వేరే సంగతి మొత్తానికి ఏదో విద్య ఏదో విద్యావంతుడు అవుతాడు ఉద్యోగం చేయాలి ఏదో ఉద్యోగం చేస్తాడు అల్టిమేట్లీ హీ విల్ డూ ఇట్ కొంచెం ఇటువంటి కాబట్టి ఒక ఆకాంక్ష ఉండడం తప్ప నేను అంటలేదు కానీ ఒక కామన్ కామన్ లెవెల్ కి అది వెళ్ళిందంటే ఒక సింపుల్ విష్ అండ్ స్ట్రాంగ్ డిజైర్ తేడా లేదు రెండింటికి సో మనవి కూడా స్ట్రాంగ్ డిజైర్స్ లెవెల్లో పెట్టేసుకుంటాం మనం ప్రతిదీ డిజైర్ లెవెల్ రైలు రైలు రైలు ఎక్కుతారు ఈ రైలు టైం కు వెళ్లాలి అని మీరు కోరుకుంటారు ఎందుకు కోరుకోవడం అనవసరం కాదు ఎందుకంటే మీరు మీ అనుభవం ఏమిటో మీరు నాకు చెప్పండి రైలు టైంకు వెళ్ళాలి అని కోరుకున్న వెంటనే మీకు టెన్షన్ వస్తుందా అదే చెప్పండి వెంటనే వస్తుంది టెన్షన్ ఎందుకంటే ఏమో వెళ్ళదేమో సిగ్నల్ వస్తుందంటే టెన్షన్ వస్తుంది ఎందుకంటే వెళ్ళదు టైంకి వెళ్ళదా నేను చూస్తూ ఉంటాను మన నాకు ఇలా అనిపించింది బిట్వీన్ బీబీ నగర్ అండ్ సికింద్రాబాద్ స్టేషన్ ఈ సెక్షన్ లో సిగ్నల్ పీపుల్ అందరూ నిద్రపోతూ ఉంటారని నాకు ఒక అభిప్రాయం ఏర్పడింది ఎందుకంటే ఏ సిగ్నల్ కరెక్ట్ కదా ఆ ట్రైన్ విశాఖపట్నంలో బయలుదేరి అన్ని సిగ్నల్స్ ని అధిగమించి బీబీ నగర్ సిగ్నల్ దగ్గరికి ఐదు నిమిషాల ముందు వస్తుంది సికింద్రాబాద్ స్టేషన్ కు ఆ గంట ఆలస్య ప్రతి ట్రైన్ మీరు ఏ ట్రైన్ ఎక్కితే నేనెక్కాల్సిన ట్రైన్ ఒక జీవితకాలం లేటు ఎవడో కదా అన్నాడు ఆ రకంగా ఏ ట్రైన్లో ఇంతే వితౌట్ ఎక్సెప్షన్ వాళ్ళు నిద్రపోతూ ఉంటారని నాకు అనిపించింది లేకపోతే ఓవర్ ట్రాఫిక్ వాటెవర్ సంభవేమస్పీ స్లీపింగ్ అని నాకు అని ఎప్పుడూ లేటాయి అక్కడ వరకు కరెక్ట్గా వస్తుంది అక్కడ లేట్ సో అటువంటి సందర్భంలో ఈ ట్రైన్ కరెక్ట్గా వెళ్ళాలి అని కోరుకొని అలా ఎక్సైట్ అయిపోయి అలా టెన్షన్లో కూర్చుంటాం అందరూ అలా టెన్స్గా కూర్చుని ఉంటారు ఎందుకు ఆ టెన్షన్ మన జీవితంలో నోటికి తొంభై తొమ్మిది పాళ్ళు లేకపోతే నూటికి వంద పాళ్లు ఇలాగే ఉంటాయి మన కామన్ ఏ కామనా లేకుండా నిర్లిప్తంగా ఉండడం అలవాటు చేసుకుంటే మన వంతు కర్తవ్యాన్ని మనం చేసేస్తూ మనం చేయాల్సింది ఒకటి ఉంటుంది టికెట్ కొనుక్కున్న ట్రైన్ ఎక్కడం ట్రైన్ ఎగ్జాంపుల్లో టికెట్ కొనుక్కున్న రిజర్వేషన్ చేసుకుని ట్రైన్ ఎక్కడం అప్పుడు మనం చేసేటం ఇంకా వచ్చిన రిజల్ట్ ని యాక్సెప్ట్ యూ యాక్సెప్ట్ ఇప్పుడు విమానం ఎక్కుతారు హైజాక్ అయిపోతుంది అయిపోతే యూ యాక్సెప్ట్ what else? no no i will not accept okay don't accept ma mitruduga patam undi kada you behave i say you behave anyway suppose i do not behave okay you do not behave anyway so araga mana alage unta kaabatta why to project design in the first place mere elo cheptunnanante non deciding as an attitude is practical antha cheppadam kosam ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఫ్రీ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాం అనుకోండి దాంట్లో చాలా ఫ్రీడమ్ ఉంటుంది మనుషుల్లో ఇంట్లో ఉన్నప్పుడు ఐ ఎక్స్పెక్టెడ్ అదర్ పర్సన్ టు డూ దిస్ వీడు ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు నాకు ఇది తీసుకురావచ్చు కదా అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే వాటి తీసుకొచ్చిన సందర్భంలో కూడా టెన్షన్ ఉంటుంది ఎందుకంటే వాడు వచ్చేదాకా ఎలా తీసుకొస్తాడో తీసుకురాడో తీసుకొస్తాడో తీసుకురాడు అని టెన్షన్ ఆ విధంగా ఎనీ ఎక్స్పెక్టేషన్ ఎనీ డిజైర్ ఇట్ విల్ బైండ్ అస్ కాబట్టి విహాయ కామాన్య సన్యాసి పుమాన్ సర్వాన్ అందరం సర్వాన్ అశేషత రెండు పదాలు ఇచ్చేదాన్ని కార్స్యేనా అంటే పూర్తిగా అని అర్థం అశేషత అంటే శేషం లేకుండా ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్ ఇంకోటి నెగిటివ్ స్టేట్మెంట్ అశేషతలో నెగిటివ్ కనపడుతున్నందుగా పార్టికల్ శేషణ లేకుండా పూర్తిగా విడిచిపెట్టేసేయటం కామన్లు విడిచిపెట్టేయటం అండ్ us see the ది what happens. No desires. Open mind. We are ready for anything in the market. Open mind. No expectations. Ready to accept anything. Ready to receive anything. Ready to throw away anything. Ready to lose anything. Ready. Now you do whatever you want. అని ప్రకృతి మీద పారసారనుకోండి బరువు ఏమీ అవదు మీరు హాయిగా ఉంటారు బ్రేక్ఫాస్ట్ చేస్తారు లంచ్ చేస్తారు అన్నీ నడుస్తూ ఉంటాయి యూ డోంట్ ఈవెన్ మిస్ ఎ లంచ్ ఐట అన్నీ సక్రమంగా నడుస్తాయి మీరు పోగొట్టుకు మీరు ఏది ఉండదు బట్ దర్ ఈజ్ నాట్ ది లాజిక్ ది లాజిక్ ఏస్ దర్ ఈజ్ ఎ హ్యూజ్ ఫ్రీడమ్ ఎంత ఫ్రీడమ్ అంటే ఇప్పుడు నాన్నగారు మిమ్మల్ని చూడడానికి రమ్మంటారా అంటే చూసుకో నాయన నీ సౌకర్యాన్ని బట్టి తెలుసుకోవాలి కాదు మీరేమంటారు నేనేమి అన్నా నీ ఇష్టం నీ సౌకర్యాన్ని బట్టి నీ నీ ఇచ్చని బట్టి నువ్వేమనుకుంటున్నావు చూడాలనుకుంటే కాదు లేదు కంగారు లేదు మొన్నే చూసావనుకుంటే కరెక్ట్ లీవ్ లైక్ దట్ బి లెట్ ఇట్ బి సో సో ఆ విధంగా టోటల్ ఫ్రీడమ్ యూ గివ్ టు అదర్స్ and gain total freedom yourself in the process in the human relations la bhoga vastuna degirku vachapudiki gnana meta objects degirku vachapudiki whatever is required for the maintenance of the body you take you do not take there also you do not take the secret event ante dantlo meeru kuda you don't take it happens you do not take why it happens ante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 సో అదనమాట అశేషత కాస్య చరతి జీవనమాత్ర చేష్టాశేషతి ఇత్య చరతి చెరతే అంటే మూవ్ మూవ్ ఫార్వర్డ్ అని అర్థం కదా నేను చెప్పాను కదా చెర భక్షణ అర్థం కూడా ఉంది ఆయన చెరతి అంటే చెర గమనే అర్థంలో చెర ఇవేతి చెర స్టాప్ ఎనీవే మూవ్ ఫార్వర్డ్ ఒక ప్రెషర్ వచ్చిందనుకోండి వీ ట్రై టు గెట్ స్టక్ దోంట్ డూ దాట్ చెర ఉండదు అది పోతుంది యూ మూవ్ ఫార్వర్డ్ ఒక దుఃఖం వచ్చిందనుకోండి అగైన్ వీ గెట్ స్టక్ వీ forward మేక్ ఫార్వర్డ్ మూవ్మెంట్ బికాస్ వీఆర్ స్టక్ విత్ ది ఫియర్ విత్ ది పెయిన్ ఆ పెయిన్ మనల్ని లెథర్జిక్ గా మూఢులుగా చేసేస్తుంది షుడ్ నాట్ అరౌట్ దాట్ యూ మూవ్ ఫార్వర్డ్ చెర ఇవేది చెర ఇవేది చెరే మూవ్ ఫార్వర్డ్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ life is not static life is a flow and we move along the flow and dharmam chesta levana chestada ante jeevana matra chashta sesha jeevintata manilo hotundey jeevanamu daniki konni cheshtanu untayi aa cheshtanu chestadu what are the duties do a few duties as part of life డ్యూటీస్ కి డిజైర్స్ తో సంబంధం ఉండదు అది పాత్ర చూడలే ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నాడు అనుకోండి టైంకి డ్యూటీకి వెళ్తాడు ఆ దాంట్లో దో డిజైర్ ఇష్యూ దే హీ హాస్ టు డూ ది డ్యూటీ సో హీ హీ పెర్ఫామ్స్ ఇట్ ఒక గృహిణి ఉన్నది అనుకోండి ఆమె వంట ఉండడం ఆమె డ్యూటీ అయినా ఆవిడ అనుకుంటుంది అనుకున్న వాటికే నేను చెప్తున్నా డ్యూటీ అయినా అనుకుంటేనే డ్యూటీ అయినా అనుకుంటే ఇట్ బికమ్స్ అ డ్యూటీ like if you put yourself in a given situation then it becomes duty ah uh, if you put yourself in that situation it becomes duty otherwise it is not duty so prathi vallu kuda tamanu taamo oka situation lo pettukuntaru then certain things become that duty vivaham chesukuni gruhini ga unte unda unda adi duty avutundi therefore do it dont expect anything out of it and dont get great about it asamanu wanta chestunanu అని ఈ మధ్యన ఈ మహిళా మండలం మీటింగ్స్ లో అక్కడ చెప్తూ ఉంటా వాళ్ళు చేసి ఉపకారం కట్టే క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి సో సార్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ డూయింగ్ యూ యూ సెటిల్ ఫర్ యువర్ సెల్ అదర్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ అని నాకు నేను అలాగే అనుకుంటా అప్పుడప్పుడు అనుకుంటా ఏమిటి నాకు ఎక్కడ ఇంత ప్రెషర్ ఏమిటి ఇన్ని పాఠాలు ఏమిటో కొంచెం అవసరత వచ్చినా కూడా అనిపిస్తుంది మళ్ళీ నేను అనుకుంటా ఎవరు చెప్పను మరి నా పాఠం చెప్పామన్నా ప్రభుత్వం వాళ్ళు ఏమన్నా జీవో ఇచ్చారా ఏమన్నా మనమే అనుకున్నాము అనుకుని ఇక్కడ పాఠాలు చెప్తాను నేను చెప్తాను టెక్స్ట్ ప్రారంభించాము ఇప్పుడు డౌట్ ఆ టెక్స్ట్ పూర్తయ్యే వరకు డ్యూటీ టెక్స్ట్ పూర్తయిన తర్వాత ఇంకా డ్యూటీ లేదు టిల్ యు స్టాక్ అనంత టెక్స్ట్ సో ఇట్ ఈస్ డ్యూటీ బికాజ్ యూ కమిట్ ఎన్ యాక్ట్ యువర్ శాఫ్ ఇట్ ఈజ్ వన్ సోన్ కమిట్మెంట్ కోసం మనం చేసేది లేదు మన కమిట్ అలౌగా ఎదరవాళ్ళ కోసం అనిపిస్తుంది అలాగా అది అలాగక్కర్లా మన కమిట్మెంట్ అంటే గృహిణయ్యేది సాధువయ్యేది గృహస్థ అయ్యేది ఏవో కొన్ని చేష్టలు చేయటం అవి జీవనంలో భాగంగా ఉంటాయి యూ ఎండ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్ తండ్రి కొడుకు పైకి తీసుకురావడం కోసం చేయాల్సినవి ఉంటాయి ఏ ఉంటాయంటే సందర్భాన్ని బట్టి ఉంటాయి ఏవో సందర్భాన్ని బట్టి ఉంటాయి ఒక ఒకప్పుడు ఆనందాన్ని కలిగిస్తాయి ఒకప్పుడు అంత పై తడకపోవచ్చు చేయాల్సిన డ్యూటీస్ డ్యూటీస్ ఒకప్పుడు ప్రెజెంట్ గా ఉండకపోవచ్చు ఒకప్పుడు ప్లెజెంట్ గా ఉంటాయి డ్యూటీస్ ఒకప్పుడు అన్ప్లెజెంట్ డ్యూటీస్ ఉంటాయి బట్ డ్యూటీ ఇస్ డ్యూటీ జస్ట్ డూ ఇట్ జీవన మాత్ర చేష్ట శేష పర్యటతి ఇత్యర్థ డోంట్ గెట్ టక్ ఎనీవే జస్ట్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ చెరైవేతి చెరైవేతి కొంతమంది ఏమనుకుంటారంటే ఏంటంటే మా పిల్లలు మా ఊళ్ళోనే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు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 ఒక వయస్సు వచ్చిన తర్వాత ఇంకా మనం పూర్తి ఏం లేదు వాళ్ళ ఇష్టం సో డోంట్ ట్రై టు కంట్రోల్ థింగ్స్ డోంట్ ట్రై టు కంట్రోల్ పీపుల్ అలా నా పార్టీని ఎగ్గాలి బీజేపీని ఎగ్గాలి ఏం ఇంకో పార్టీని ఎగ్గుతుంది చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందో ఏమీ అయిపోతుంది నడుస్తుంది కాబట్టి అలాగంటే కామన్లు కొన్ని ఉంటాయి మనుషులకి ఏది వద్దు సో వేసంకాలం వచ్చేస్తుంది ఏమైపోతుంది ఏమవు అన్ని వేసం కాలాలు వెళ్ళేది వెళ్తుంది కొంచెం కష్టం అనిపిస్తుంది సహించ సో జీవనమాత్ర చేష్ట శేష్ ఫార్వర్డ్ ఎలాగా నిస్పృహ అని ఇంకో మాట మిగిలిపోయింది ఆయన అంటారు నిస్పృహ శరీర జీవన మాత్రేపీ నిర్గత స్పృహ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 ఎందుకంటే మళ్ళీ అందులో డిజైర్ ఎందుకండి ఎందుకు ఈ డిజైర్ ఎందుకు అనవసరం కదా సో ఒకసారి నాకు జ్వరం వచ్చింది డాక్టర్ గారు వచ్చారు ఈ ప్రసంగం ఆ ప్రసంగం అయిన తర్వాత ఏం జ్వరం అని అడిగారు వైరల్ ఫీవర్ దీని ఇన్క్యుబేషన్ పీరియడ్ అంతా అంటే త్రీ డేస్ అయితే డూ యూ డిజైర్ దట్ ఫీవర్ షుడ్ గో వే అని అడిగేస్తున్నాం ఐ డో నాట్ డిజైర్ ఎందుకు డిజైర్ ఎందుకండి అదే పోతుంది మూడు రోజుల తర్వాత మందు వేసుకుని డాక్టర్ దగ్గర ఇంజక్షన్ చేయించుకుని చక్కగా అన్ని కంఫర్ట్స్ లో కూర్చుని మళ్ళీ డిజైర్ కూడా ఎందుకు నోట్ డిజైర్ ఇట్ విల్ గో ఆ రకమైన మనస్తత్వాన్ని డెవలప్ చేయాల్సి సో శంకర్లు జీవించి ఉండాలి నేను అనే డిజైర్ కూడా వద్దు నిస్పృహ ఆ స్పృహ కూడా వద్దు చాలా మంది అలా ఉంటారు మాకు ఆయుర్దాయం ఎక్కువ ఉండాలి మేము చాలా కాలం జీవించాలి అని ఉంటాం ఆ స్పృహ కూడా ఉంటుంది అలాగే ఎవరైనా పెద్దవాళ్ళు కాలం చేశారనుకోండి కాలం చేసినప్పుడు అయ్యో అప్పుడే కాలం చేశారు ఇంకో కొంతకాలం జీవించి ఉండాల్సింది అనవసరం అటువంటి ఆ చాటే అనవసరం సో ఆ ప్రారంభ మనం చూసాం చాంద్రోగ్యంలో ప్రారంభము ఖర్చు తర్వాత ఇంకా జీవించి ఉండడే ప్రసక్తే ఉండదు Kavate, uh, however, uh, however much we may love a person, still that person should live longer. That is not necessary. Because it's an unnecessary desire, it creates a necessary attitude, an undesirable attitude in the mind. Adhikura no sir. One's own life viseyam lo. Swamiji, do you want to live longer? Than, no, I do not want to live longer. in fact i do not want to live why because i am life itself endukandi live anu desire endukandi deepanni o deepam anu prakashinchalanu korukuntunava enduku adu korukodam enduku no because i am life itself why should i desire to glow and all that so why should i desire to live unnecessary kada 50 ellu botukali 70 ellu botukali 80 ellu botukali నేను సమాజ సేవ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ బతగాలి ఎందుకు ఇవన్నీ అర్థం పద్ధం లేని మాటలు కాబట్టి నాట్ డిజైడ్ టు లివ్ జస్ట్ బిఫ్ బి ఫ్రీ హౌ లాంగ్ వై లివ్ అది ఒక ఇష్యూ కాకూడదు అసలు ఆ థాట్ క్రాఫ్ట్ చేయకూడదు ఇట్ ఈస్ నాట్ అవర్ లుక్ అవుట్ ఇట్ ఈస్ అంబడీ ఎల్సియస్ లుక్అవుట్ యమధర్మరాజు అని ఒక ఉన్నాడు ఆయన లుక్అవుట్ ఆయన చూసుకుంటాడు ఆయన అకౌంట్ లో ఆయన చూసుకుంటాడు అది మన లుక్అవుట్ కాదు It, is, it doesn't enter into our thought ఇది ఇది ఎంటర్ ఇంటూ అవర్ థాట్ ప్రాసెసింగ్స్ నిస్పృహ ఆ లెవెల్ కి మైండ్ ట్యూన్ చేసి పెట్టమంటారు చేసి పెడితే టోటల్ ఫ్రీడమ్ నిర్మమ అందము నిర్మమహ శరీర జీవన మాత్రక్షిప్త పరిగ్రహేపీ మమ ఇదమితి అభినివేశవర్జిత అదే ఇప్పుడు శరీరము జీవనము అని ఉన్నాయి దెరిజ్ అ బాడీ దెర్ ఇస్ అ లైఫ్ లేకపోతే శరీరము యొక్క జీవనము అని శరీరము యొక్క లైఫ్ ప్రాసెస్ లివింగ్ ప్రాసెస్ దానికి ఎన్నో కొన్ని సాధనములు కావాలి కొంత సాధన సంపత్తి లేకుండా జీవించటం కుదరదు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 సో అలా పుష్ చేస్తే చక్కగా వెళ్తూ ఉంటాయి దాన్ని వెరీ సోఫిస్టికేటెడ్ వెరీ క్వాలిటీ మెటీరియల్స్ తో చేసినటువంటి కార్త్ దానికి డోర్స్ అవి ఉంటాయి జస్ట్ ఓపెన్ దమ్ ఇదే సో మచ్ మెటీరియల్ ఇస్తాయి కోట్లు బుష్ బూట్లు అన్నీ ఉంటాయి గ్లోవ్స్ అన్నీ ఉంటాయి అండ్ దెన్ దర్ ఇస్ ఎ రూఫ్ టు ఇట్ కొలాప్సిబుల్ రూఫ్ అన్ని కూడా ఉంటాయి సో హీ విల్ బీ మూవింగ్ విత్ ఇట్ అండ్ ఈ దాంట్ బెగ్ ది వే వి నో బెగ్గర్స్ He, he he appeals to people that's all he doesn't beg he says hello sir how do you do anadu tar ah yes i am okay he say i am a homeless person and i need some money for dinner can you help me with a dollar or two is it possible anadu tar okay i have a dollar thank you very much and he would take a dollar he is well dressed the people were well dressed that as good as everybody and he would eat food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 మనం మనం పోగేసుకుంటాం ఏదో కొంత సామాగ్రి పోగేసుకుంటాం సో షేవింగ్ కిట్ అని ఒకటి షేవింగ్ కిట్ ఈ నీట్ సిట్ అలాగే టూత్ పేస్ట్ అవి నీట్ ఇట్ ఓ సోపు అలాంటి బట్టలు తుకునేటువంటి సామగ్రి ఏదో కొంత సామాగ్రి అవసరం ఉంటుంది ఓ రూఫ్ నెత్తి సో ఓ ఫ్యాను దోమలకి అవుట్ ఒకటి సిద్దంగా పెట్టుకోవాలి అది కనుక మర్చిపోతే ఇంకా రాత్రి మేము నిద్ర మొన్నటి పని కూడా చెడిపోతుంది కాబట్టి ఆల్ అవుట్ ఒకటి ఉండాలి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 పలు తమ్ముకోవడం కోసం ఇప్పుడు ఎయిర్పోర్ట్లో పలు తోముకోవడం కోసం సింక్ దగ్గర టూత్పేస్ట్ను బ్రష్ పెట్టుకుని అయిపోయిన తర్వాత మొహం కడుక్కొన్న తర్వాత ఇది నాది అని అనుకుంటే మళ్లీ మీ సంచిలో వేసుకుంటారు కానీ నాది అని అనుకోకపోతే అక్కడే వదిలేసి రావాల్సి కదా నాది అని అసలు అనుకోవడమే పాపమా అంటే అదే కాదు నా దట్లే మమేధమిది అభినవేశ అభినవేశం వేరు నాది అనుకోవడం వేరు నాదే అనుకోవడం ప్రాక్టికల్ వేలో దిస్ ఈజ్ మైండ్ అంటే ఐఎమ్ యూజింగ్ ఇట్ అనే సెన్స్ లో ఐఎమ్ యూజింగ్ ఇట్ ఇప్పుడు టూత్పేస్ట్ కానీ బ్రష్ కానీ ఐఎమ్ యూజింగ్ ఇట్ అని అర్థం మమా అంటే అక్కడ అర్థం ఐఎమ్ యూజింగ్ ఇట్ అంట పర్సు ఉందనుకోండి మమా హౌ యూ టేక్ ఇట్ అభినవేశం ఉంటుంది అది ఎదరవాడు దానికేసి చూస్తే నువ్వు కాబట్టి అభినవేశం సో అటువంటి అధినివేశము ఏ వస్తువు పైన ఉండరాదు నిర్మమ భోజనం చేయటం తప్పు కాదు ఆ భోజనం అనేది ఫుడ్ మై ఫుడ్ లేకపోతే అహంకారానికి అది మెరుగులు తొడగడానికి ఉపయోగించేది దిస్ మై ఫుడ్ క్వాలిటీ ఫుడ్ ఐ టైప్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ సో మానవులు ఫుడ్ని దేహయాత్ర కొరకు కాకుండా అహంకారానికి మెరుగులు దిద్దడానికి ప్రయోగిస్తారు వీ టేక్ దిస్ కైండ్ ఆఫ్ అని దేహయాత్ర కోసం కాదు సో క్లోదింగ్ సో ఆ మమకారాన్ని అహంకారాన్ని పెంచి పోషించటానికి క్లోదింగ్ క్లోదింగ్ దేనికోసం అంటే ఎలిమెంట్స్ నుంచి శరీరాన్ని రక్షించుకోవటం కోసం సివిలైజ్డ్ సొసైటీలో మూవే రౌండ్ కోసం క్లోదింగ్ అంతటితో తాగదు అది అది జీవన అలా అలా ఉండదు a clothing ni batti he wants to project himself he, he the clothing has something to add to the sense of i me and mine ante ante ippudu nenu vesukunnattu anta vastram adi milamilagato pattu pattu vastram vesukunte appudike then i am a great man how clothing can make you great or otherwise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 all right my that is your wish may god bless you ee swara krupam emi rendu ga illa maralana vanna aviralu naaku teliyadu gaane but may god bless you ne jampuga a tarvata nenu airport ku diga pettada aina ayin chepparu evandi aalenu nannu praram teesustundandi illu maralu antundi ante evu mi samasya enti andi ante ee intigante prathi intiki vellali this is american syndrome it is అంటే మీ ఇల్లు బానే ఉందే అంటే కాదండి మా పర్టికులర్ స్టేటస్ లో మా ఇల్లు చెన్నై ఇల్లు సో ఇట్ ఈజ్ ఏ స్టేటస్ సింబల్ రియల్లీ నేను ఆశ్చర్యపోయాను ఇది ఇలా కూడా ఉంటారా అని నేను ఆశ్చర్యపోయాను ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఇట్ ఈజ్ వర్కింగ్ క్లాస్ పీపుల్ ఉండే ఇల్లు తప్పిస్తే ఇట్ ఈస్ నాట్ అన్ ఇండిపెండెంట్ మ్యాన్షన్ లైక్ హోమ్ సో అలాగే వాళ్ళు చెప్తారన్నమాట ఆ కంపెనీల వాళ్ళు అలా ప్రాజెక్ట్ చేస్తారు వాళ్ళు ఆఫర్ చేసేస్తున్నారు వాళ్ళు బ్రోషర్స్ ఆవిడకి ఇచ్చేస్తున్నారు వర్షం పెట్టి అవినేమో బాగా బ్రెయిన్ వాష్ చేసి పెడుతున్నారు దానికి వెళ్ళాలి పోనీ వెళ్ళవా నీ సొమ్ము ఏం పోయి అంటే కాదండి అది మిలియన్ డాలర్లు అవుతుందండి నేనేమో గత రాబోయే పన్నెండేళ్లు పదిహేను ఏళ్ళు దానికి జీతంలో కొంత సొమ్ము కడుతూ ఉండాలి ఐ డోంట్ వాంట్ ఇట్ సో వాట్ ఈజ్ సార్ ఇన్సిస్టెన్స్ అంటే మన స్టేటస్కి అది ఉండాల్సిందే ఐస్ ఇలా కూడా ఉంటున్నాను ఓన్లండి అది అమ్మగారు అయ్యారు ఇంకొక గారు ఉంటారు వాటి సో షెల్టర్ డిటర్మిన్స్ ది పర్సన్ సీగో మమ అది మమ కారం ఆ ఇల్లు నేను త్రీ bedroom లో ఉన్నా త్రీ బెడ్రూమ్ లో ఏం చేస్తారండి విశాలమైన హృదయం ఉండాలి కానీ విశాలమైన ఇల్లుంటే ఉపయోగం ఏంటి ఒకప్పుడు విశాలమైన ఇంటికి వెళ్తాం కాఫీ దొరకదు భోజనం దొరకదు ప్లేట్ ఇడ్లీ తిందామంటే దొరకదు ఏమీ దొరకదు నిజంగా చాలంగా ఉంటుంది ఇల్లు పెద్ద సోఫా ఉంటుంది కాఫీ దొరకదు మంచినీళ్ళు దొరకవు కూడా ఒకప్పుడు నేను పది ఇల్లు తిరిగి వాడిని నాకు తెలుస్తూ ఉంటుంది మీకు అంతల్లా తెలియకపోవచ్చు నాకు తెలుస్తుంది మీరు అన్ని చూసుకుని వెళ్తారు నేను ఏది చూసుకోకుండా పోతా కళ్యాణాలు వస్తాయి అదే చిన్న అపార్ట్మెంట్ హౌస్ లోకి వెళ్ళాను అనుకోండి స్వామీజీ మీరు ఏమనుకోకండి ఎక్కడ కూర్చోండినో చిన్న పేట వయసు మీరేం అవుతారు నేను కాఫీ తగ్గుతానమ్మా ఒక కాఫీ మీరు టిఫిన్ ఆ టిఫిన్ తింటారు ఏం తింటారు ఇడ్లీ తింటారు ఆ ఇడ్లీ వాళ్ళు కామన్ పీపుల్ దేనో వాటి వీ వాంట్ అండ్ దేనో హక్ వస్తారు వాళ్ళు కాబట్టి ఇల్లు పెద్ద ఇల్లుంటే అతిథులకి ఏం ఉపకారం ఉండదు అన్నీ అదితులకి ఉపకారం ఇల్లు సైజుని బట్టి ఒకప్పుడు నెగిటివ్ పడుతుంది కూడా కాబట్టి షెల్టర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది సెల్ఫ్ అగ్రండైజ్మెంట్ అది మమకారం అంటే అలా తయారైపోయింది సమాజం ఎంత విశాలమైన గృహాలు కట్టేస్తారు కొంచెం వెనసింగ్ గా కూడా ఉంటుంది ఇంత గృహం ఇల్లు కానీ విశాలమైన ఇల్లు కట్టేస్తాడు మున్సిపాలిటీ వాడు దాన్ని అసెస్మెంట్ చేయడానికి వస్తుంది వాడు దీని విలువ వింత అని బట్టి ట్యాక్స్ పడుతుంది వీడు ఏం నువ్వు అసెస్ దాన్ని బాగా పది రెట్లు తగ్గించి అసెస్ చేయమని వీడికి లాంఛనిస్తాయి అంతటా అధర్మం పోనీ నేను పది లక్షలు ఖరీదైన ఇల్లు కట్టుకున్నాను నా ఇల్లు కలదు పది లక్షలు అని వాడితో చెప్పేస్తే వాడు అసెస్ట్ చేసుకు పోతాది కదా దాన్ని దాన్ని బాగా దిగలాగి దిగలాగి ఒక లక్షకి దాన్ని విలువ తగ్గించేస్తారు సో దట్ ట్యాక్స్ తగ్గ పోరు ఆ చిన్న ట్యాక్స్ ను కట్టదలుచుకున్నప్పుడు దానికి తగ్గ ఇల్లు కట్టుకోవచ్చు కదా వాళ్ళు ఫ్లోర్ చూస్తారు ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఫ్లోర్ చూస్తారు ఫ్లోర్ చూసి ఏమండి మీ ఫ్లోర్ ఇది ఇది రెండు లక్షలు ఇది పది లక్షలు ఉంటుందండి కాదు ఆ ఫ్లోర్ అది చీపు ఫ్లోర్ చీపు కాదు మాకు తెలుసు మీకేం తెలుసు అని వాడి దగ్గర పెట్ట్లోర్ చూసి ఫ్లోర్ మీద పెట్టి ఖర్చు వేస్ట్ అండి డోంట్ లుక్ అట్ దిస్ నేను ఐ డిడ్ డూ దాట్ వాళ్ళు ఏదో ప్రేమతో చేశారు కానీ ఫ్లోర్ మీద పెట్టి ఖర్చు వేస్ట్ ఎందుకంటే ఫ్లోర్ ఎలా ఉండాలంటే కొంచెం రఫ్గా ఉంటేనే మంచిది తర్వాత ఇంట్లో నాకు ఒక డాక్టర్ చెప్పాడు ఇంట్లో చెప్పు లేకుండా ఉండవని చెప్పాడు ఎందుకంటే ఎక్కువ ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది భగవంతుడు దేవుడు దేవుడు కాళ్ళకి ఒక పర్టికులర్ టోపాలజీ క్రియేట్ చేసి పెట్టాడు ఆ కాళ్ళు లాంటి స్ట్రక్చర్ మీకు ఏ చెప్పులకి రాదు మీరు కాళ్ళు అధికారులు చూడండి ఎలా ఉంటుందో ఆ డిజైన్ అది అది కాళ్ళు నేల మీద పెడితే తరి కాళ్ళు మీరు ఏదైనా ఒక ఆయత మీద పెడితే డిజైన్ వస్తుంది అది టూ డైమెన్షనల్ పిక్చర్ వస్తుంది త్రీ డైమెన్షనల్ డిజైన్ మీరు యూకర్ నెవర్ ఇమిటేట్ సో పెర్ఫెక్ట్లే దేవుడు సృష్టి ఆ మనిషికి ఆ కాలు ఆ కాలు నేల మీద ఫుల్ గా ఆంచి నడిస్తే అన్ని స్ప్రెషర్ సెంటర్స్ ప్రెస్ ఎలా ప్రెస్ అలా ప్రెస్ అవుతాయి ఒక చోట తక్కువ అలా ప్రెస్ మీరు అలా నడుస్తూ ఉండండి మీకు ఆరోగ్యంగా ఉంటారు ఈ ఈ మెషిన్ మీద నడిచే వాళ్ళు బూట్లు కొవ్కుని మెషిన్ ఎక్కుతారు ఆ మెషిన్ అమ్మి బూట్లు అమ్ముతాడు వాడే అమ్ముతాడు బూట్లు మెషిన్ వెయ్యి పదివేల రూపాయలు బూట్లు వెయ్యి రూపాయలు పదకొండు వేలకి వాడు బిల్లు కడతాడు నేను మెషిన్ మీద నడిచినప్పుడు చెప్పు లేకుండా నడుస్తాను వాళ్ళు చెప్పు లేకుండా నడుస్తున్నారా మనం నడిస్తే చెప్పులు లేకుండానే నడవాలి వీధిలో చెప్పు లేకుండా నడవలేము మురుకుంటుంది రాళ్లు ఉంటాయి గులకరాళ్ళు ఉంటాయి ఇక్కడ ఈ పైక వరండా నడిచేప్పుడు చెప్పులు ఎందుకు లేకుండా నడుస్తాం ఎందుకంటే న్యాచురల్ స్టేట్లో మీరు ప్రెషర్ పడుతుంటే ఆరోగ్యంగా ఉంటుంది పృథివీ దేహము పృథివీ పృథివీ పృథివీతో సంబంధం చెప్పులు అవసరమైన తోటి చెప్పులు వేసుకుంటాం సో ఈ విధంగా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 That's a name, a glorious name. In the beginning, people say, that is the same way. But, uh, that is my name. That is the name of you. That is the name of you. Who is it? Who is Saraswati? I say, yeah, yeah. You are Saraswati. Hello, how are you? Who are you? Please look at this side. Who is it? That is the name of you. This is the name of you. అనే కమిట్మెంట్ ఉండకూడదు ఈ కమిట్మెంట్ కర్మకాండలో ఉంటుంది జ్ఞానంలో ఉండకూడదు కర్మకాండలో ఉంటుంది మమ అనగానే ఏమిటండి మమ అంటే ఫలానామధేయస్య అనే కమిట్మెంట్ ఉంటుంది కర్మకాండలో అది దాని మమ నామ ప్రథమం జాతవేద మంత్రం ఉంటుంది ఏ జాతవేద ఓ అగ్ని నా పేరు సమాజంలో ముందుకు వచ్చేట్లో చూడవాయా ప్రార్థన నా నామ ప్రథమం జాతవేదహ ఇంకా ఏదో ఉంది నాకు మంత్రం గుర్తులేదు అది కర్మకాండ లక్షణం అక్కడ కర్తభోక్త ఉంటుంది ఇక్కడ ఉండదు కదా జ్ఞానకాండ కదా కాబట్టి నేమ్ మీద అహం ఆ మమ అనే అభిమానం ఉండకూడదు పేరు పిలిస్తే ఉలిక్కిపడి రిప్లై ఇవ్వాలి ఓ మనే పిలిచారా అని రిప్లై ఇవ్వాలి మన ప్రాక్టికల్ సెన్స్ లో అంతేగాని నాకు మళ్ళీ రిప్లై ఇవ్వకపోతే వాళ్ళకంగా కనపడతారు ప్రాక్టాటికల్గా ఉంటారు కదా So you have to reply and you have to respond. All right. But Mamanamaneja unda kodun. Titel, inti peru, gothram, mama gothram. Gothram logala ma gothram goppaji. Anto illaga, all kinds of mamakara unda kodun. Tarata asana, so one has to look at oneself. Elagante, without the house, my house and a house lehkundaga, my people and a people lehkundaga, my property and age lehkundaga, my titles, my name, my gothram, my... this why that may may lekundaga what am i are you something or are, are you nothing you find out you find out and me momma cheppante em cheptam you are brahman cheptam but you should know nenu you are brahman ne tatvamase nen ante emainattu you should know if you want to know what are you first get rid of all that is not you and yours also మై టై రిమోట్ నేమ్ టైటిల్ ప్రాపర్టీ మై ప్రాపర్టీ ఎక్కడ ఉంటుంది ప్రాపర్టీ ఎక్కడ ఉంటుంది బాంబేలో ఉంటుంది ప్రాపర్టీ వీడిక్కడ కూర్చొని మై ప్రాపర్టీ అంటాడు బ్యాంకులో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి ఒక ఆయుధం ఒక ఏమో అల్మైరాలో పెట్టి మైది మైన్ ఏమి దీంట్లో మై ఏముంది అక్కడ వాడు ప్రూవ్ చేసేదాకా మనం మై మై అని అనుకుంటున్నాం వాడు దెర్ ఇస్ నో మైండ్ దెర్ ఇస్ నథింగ్ ఎనీ మైండ్ అని వాడు ప్రూవ్ చేసేదాకా మనం మై మై మై అనుకుంటాం వాడు బోధి తిక్కుతాడు తిక్కితే ఇంకెక్కడ మైండ్ లేదు ఏం లేదు అభిమానం తప్ప ఏమీ లేదు అభిమానం అలా కాదండి అది డబ్బు వసూలు చేసుకున్నప్పుడు వస్తుంది కదా వసూలు చేసుకున్నప్పుడు అప్పుడు అనుమాయని ఇప్పటి నుంచి ఎందుకు మయంత సో ఆ విధంగా సో టైటిల్ ప్రాపర్టీ ఇఫ్ ఇఫ్ ఆల్ దీస్ థింగ్ సార్ మెంటల్లీ రిలింక్విష్ మెంటల్లీ ఫిజికల్ గా మీరు రిలింక్విష్ చేయాల్సిన ఏమి ఉండదు మైర్ యూ దేర్ ఇస్ నథింగ్ టు రిలింక్విష్ ఫిజికల్ ఏం రిలింక్విష్ చేస్తారు ఫిజికల్లీ దీన్ని సన్యాసము అన్నారు సమయత్ అంటే ఎక్కడ ఉండాల్సిందాన్ని అక్కడ ఉంచడం కారు ఎక్కడ ఉండాలండి గరాజీలో ఉండాలా హృదయంలో ఉండాలా గరాజీలో ఉండాలి డబ్బు ఎక్కడ ఉండాలి ట్రెషరీలో ఉండాలా హృదయంలో ఉండాలా ట్రెషరీలో ఉండాలి అంటే కొడుకు ఎక్కడ ఉండాలి కాలేజీ హాస్టల్లో ఉండాలా హృదయంలో ఉండాలా కాలేజీ హాస్టల్లో ఉండాలి మరి హృదయంలో ఏముండాలి పరమేశ్వరుడు ఉండాలి హృదయం ఎందుకంటే హృదయ కుహార మధ్య హార్టీస్ ది టెంపుల్ హృదయంలో హార్టీస్ ది టెంపుల్ హృదయం టెంపుల్లో ఎవరు ఉండాలి దేవుడు ఉండాలి కాబట్టి యూ జస్ట్ మేక్ ది ది మైండ్ ఎంటీ అఫ్ ఆల్ దీస్ ఎక్విజెషన్ మెంటల్లీ రీలింగ్ క్విచ్ ఆల్ అండ్ దెన్ ఫైండ్ అవుట్ వాట్ ఆర్ మై డ్ అవుట్ అది ది చాలు నిర్మమ అని చెప్పి శంకర్లు అంటారు బతకడానికి కావలసిన ముంతా కర్ర మొదలైన సామాగ్రి ఎందు కూడా కమండలము దండము కంబళి మొదలైన వాటి ఎందు కూడా మమ అనే ప్రాక్టికల్ అవుట్లుక్ ఉండడంలో తప్పు లేదు కానీ అభినవేశం మాత్రం వద్దు ఎవరిలో నేనేదో జపం చేస్తున్నా స్వామిజీ మీరు జపం చేసిన మాలు నాకు కావాలి అని అడిగారు ఎవరు హృదయంలో ఆ భావన కలిగింది ఏదో పవిత్ర భావన కానీ తప్పు భావన కాదుగా మనం దాన్ని అప్రిషియేట్ చేయద భావన మనమేది ఉండే ప్రేమతోటి అలా అడిగారు ఒక్క క్షణం అనిపించింది ఏమనిపించింది మనమాల వాళ్ళకి ఇచ్చేస్తే ఎలాగా అని అనిపించింది అనిపించింది ఆయన గాడ్స్ అనిపించింది అలాగా మళ్ళీ వెంటనే అనిపించింది మన అమ్మలేమిటో అడ్ ఇస్ దిస్ అని ఆ అమ్మ మీరు తీసుకోండి అని ఇచ్చారు నేనే ఐ దిడై లూజ్ ఎనీథింగ్ నా దగ్గర పది మాలలు ఉన్నాయి మాలకి కదు ఏముందండి సాధువులకు మళ్ళ మాల కూడా వేస్తూ ఉంటారు మాలంటే ఏదో రుద్రాక్షంలో అవి భారేస్తారు పుష్పమాలలే కాదు ఎవరో కొంతమంది మాల స్ఫటికం వల వేస్తారు అలాంటి మాలను నడిగే ఉన్నాయి అయితే కొంతమంది ఏమంటారు ఆ మాలే జపం చేసిన మాలే నేను జపం చేసిన మాలే నేను జపం చేయాలి నేను భోజనం చేసిన కంచంలోనే నేను భోజనం చేయాలి నేను కాఫీ తాగి కప్పులోనే నేను కాఫీ తాగి ఇదంతా సమాజంలో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 కొంత అంబియన్స్ కి అనుకూలంగా ఉంటుంది అంటే దాని దాని అందరూ మమా అనే అభినవేశం తప్పు దిస్ ఆల్ జస్ట్ టు నెగ్లెక్ట్ దట్ రాంగ్ థాట్ జస్ట్ టు ప్రూవ్ టు మైసెల్ఫ్ దట్ దట్ థాట్ ఐ షుడ్ గెట్ ఆఫ్ ఐ గేవ్ దట్ మాలా టు ఆ తర్వాత ఆమె అయ్యో మీ మాల మీరేమీ చెప్తుంది లేకండి మీరు ఆ కాంప్లెక్స్ మీదేం పెట్టుకోదు అది మీరది ఇంక ఇట్ నో మోర్ మై యూ యూస్ ఇట్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్ అంతేగాని ఓ మాల ఒకటి స్పెషల్ గా తయారు చేయంత ఇది నా మాల అంటూ ఉన్నాం తర్వాత మనిషి వస్తాడన్నట్టుగా కాదు అలాగ వెళ్తారావు సో దేని కూడా మమ అనే అభినవేశం వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్ సో ఇవాళ నేను చెప్పిన పాఠం లోకం వ్యవహారానికి చాలా విడ్డూరంగా విరుద్ధంగా ఉండు ఉంటుంది మీరు గమనించి నేనే ముందే ఊహించాను కానీ నేనేం చేయను దేవుడు నన్ను ఆ ప్రారంభం నాకు అలా చేసి పెట్టింది ఆ భాష్యం ఆ మంత్రం ఆ శ్లోకం దానికి ఆ అర్థం ఉంది ఐ కెనాట్ హెల్ప్ ఇట్ ఐ కెనాట్ హెల్ప్ అదర్వైజ్ సో దట్ ఈస్ హస్ ద అది ఒక దర్పణం అదొక అర్థం ఆ అర్థంలో మన ముఖం చూసుకుంటే మన ముఖం చాలా వికృతంగా కనపడుతుంది చాలా కలుషితంగా కనపడుతుంది ఇదేమిటి ఇక్కడ మమ్మీ హమ్మ చాలా కలుషితంగా కనపడుతుంది కనపడ్డప్పుడు అద్దాన్ని అటాక్ చేయకూడదు సినిమా తెర మీద బొమ్మలు బాగలేమితే సినిమా తెరని అటాక్ చేయకూడదు డైరెక్టర్ ఉండబడుకోవాలి సో కాబట్టి గీతను మనం క్రిటిసైజ్ చేయకూడదు అటాక్ అంటే దాని మీద ఈజ్ ఇట్ పాసిబుల్ అనే క్వశ్చన్స్ రేస్ చేయకూడదు మన ముఖం ఇలా ఆత్మ శోధన చేసుకోవాలి అలాగే ఇంట్రాస్ట్ పెట్టు పరిశీలిస్తే దట్ ఈస్ హౌ ఎ పర్సన్ గ్రోత్ ఈస్ ఎ గ్రోత్ యూ థింక్ అబౌట్ ఓం పూర్ణముదూర్ణమి పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యో శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం తత్సామస్